ఈరోజు మనం పదహారోధ్యాయ మొదలుపట్టమోతుమస్త బ్రహ్మణా బ్రహ్మణి శ్రీ మహాగణాధిపత శ్రుతిస్మృతిపురాణా కరుణానుభవత్పాదోడ శంకరం శ్రీభగవాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి దానందమయ్ఞ ధ్యాయ సర్జవము మూడో శ్లోకంలో భవంతి సంపదం దైవీ అభిజాతస్య భావత అక్కడికి వాక్యం మూర్తి అవుతుంది ఈ లక్షణాలు వీటికి దైవీ సంపద అని పేరు అని మూడవ సో దీనికి అవతారిక సుధము సో అంటే ఇక్కడ పదిహేనో అధ్యాయంలో ప్రతిపాదన ఏమంటే ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము మనల్లను సంసార బంధం నుండి విము విముక్తుల్ని చేస్తుంది అని ప్రతిపాదన లోకంలో మానవుల యొక్క దృష్టి తప్పుదాటిలో పోతూ ఉంటుంది ఎప్పుడూ తప్పుదాటిలోనే పోతూ ఉంటుంది ఒక లాభం కొన్ని మనిషి శ్లాఘం ఏదో అంటారు అంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటే వాడు తప్పు చేస్తాడు వన్ పర్సెంట్ తప్పు చేయడానికి అవకాశం ఉంది అనుకోండి ఏం చేస్తాడు తప్పు చేస్తాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయడానికి అవకాశం లేకుండా మీరు ఏదైనా పరిస్థితి ఉంటే అక్కడ మానవులు తప్పు చేయరు ఒక్క కొంచెం తప్పు చేయడానికి అవకాశం ఉన్నా ఆ తప్పే సో మానవ స్వభావం అలా సో మానవుడు ఏమనుకుంటారంటే ధనము మనల్ని ఉద్ధరిస్తుందనుకుంటారు అనుకుంటే ఆ ధనాన్ని పోగేసుకోండి సరే గృహస్థులంటే వాళ్ళకి ధర్మం వాళ్ళకి ఏమో ఖర్చులో వెళ్ళి ఉంటాయి కాబట్టి కొంత ధనాన్ని పోగేయటం గృహస్థుల ధర్మం గృహస్థులు దాని కూడా పోగేస్తుంది అంటే వీళ్ళేవో ఆలోచనలు పెట్టుకుంటారు సన్యాసులు కూడా మనం ఏదో ఇలా చేస్తున్నట్లయితే దేవుడికి బాగా చేసినట్టు అవుతుంది ఆ దేవతడిని బాగా ఆరాధించినట్టు అవుతుంది అందుకోసం డబ్బు కావాలి అని మళ్ళీ మొత్తం మీద ఏదో రీజన్ చెప్పి డబ్బు వెనకాల పరిగెత్తడం అనే ధోరణి సమాజంలో సకల మానవుల మీకు కనపడుతుంది అది పెద్ద దోషం ఇక సంసారలు ఎలా ఉంటారంటే భోగముల వెంట పరుగులు చూస్తాం ఈ కంఫర్ట్ దానివల్ల మనకి చరితార్థత లభిస్తుందనే ఒక భర్మలో మనసులు జీవిస్తూ ఉంటారు వీళ్ళు లౌకికులు లౌకికుల నుంచి కొంచెం ధార్మికుల దగ్గరికి వచ్చారనుకోండి అంటే కొంచెం ధర్మము ఆ విధమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఎలా ఉంటారంటే కర్మ మనల్ని ఉద్ధరిస్తుందనుకుంటారు గమనించారా కర్మేమనుకుంటారంటే మీరు కర్మలు చేసేస్తూ ఉంటే మీకు ఉద్ధారం వచ్చేస్తుంది అనుకుంటారు ఎప్పుడైతే అలా అనుకుంటాడో ఆ కర్మలో దోషాలు వచ్చేస్తాయి కర్మ యాంత్రికమైపోతుంది యాంత్రికంగా తయారవుతుంది ఒకచో కర్మయందు కొంత విలువ ఉన్నప్పటికీ అది యాంత్రికం ఎప్పుడైపోతుందో దాంట్లో ఆ విలువ కూడా పోతుంది ఇంకే విలువ తిగలేదు దాంట్లో ఊరికే మెకానికల్గా రోబోట్స్లు ఉంటాయి చూడండి అవి పని చేసినట్టుగా వీడు పని చేస్తూ పోతూ ఉంటారు ఆ కర్మను చూసినట్లయితే నాకు నేను వ్యక్తిగతంగా నేను నా మనస్సు చుళ్ళు తిరుగుతూ ఉంటాను ఉదాహరణకు నేను ఈవళటేశ్వర స్వామి కళ్యాణం చూశాను చూస్తే నా ఒక అరగంట సేపు నేను దాని ఈ కర్మ ఏమిటి దీని స్వరూప స్వభావములు ఏమిటి చేస్తున్నాను దీని మంత్రం చెప్తున్నా అన్ని తప్పుడు మంత్రాలు నేను ఎప్పుడూ వినలేదు అంత తప్పు తప్పు తప్పు తప్పు తప్పు వేషం తోడు వస్తే గట్టిగా వేస్తారు సిస్టమ్స్ చాలా ఎలాబరేట్ గా ఉంటాయి ఉపయోగించి ద్రవ్యాలకి లోట్లే ప్రభుత్వం యొక్క అభ్యర్థంలో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లో నడుస్తూ ఉంటారు మంత్రం పెద్ద పెద్ద ఉద్యోగాల్లో జీతాలు సంపాదిస్తూ హోమం చేసేవాళ్ళు అంతకంటే పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు అక్కడ పది వేసు వేలు ఇరవై వేసు వేలు టికెట్లు కొనుక్కుని బిల్లు బియించుకుని రెండు వందల మంది కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ అలా చూసేస్తూ ఉంటారు అలా చూసేస్తే దాని మధ్యలో వచ్చేస్తున్నారు ఈయన మంత్రాలను ఎలా పడితే అలా ఇంకా ఒక మర్యాద లేదు ఒక సందర్భం లేదు అలా చెప్పేస్తూనే ఉన్నారు ఈయన నెయ్యి పోసేస్తూనే ఉన్నారు మొత్తం గిన్నెని నెయ్యి తెచ్చుకున్నారు ఆ గిన్నెని నయ్యిగా ఆ మంత్రంలో చేసి వేసే అవగొట్టేసారు అవగొట్టేసి ఎందుకంటే ఇది న్యూషన్స్ ఇది హోమం అనేది న్యూషన్స్ అయిపోతే మంగళసూత్రం కొబ్బరికాయలు వాటి మీద పడవచ్చు దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే జనాలకి జనాలు ఆ హోమం జరుగుతుందేపో అలా ఇప్పుడు చూసుకో మంగళసూత్రం దగ్గరికి వచ్చేప్పటికి ఎక్స్టైట్ అయిపోతారు జనాలు కూడా అలాగే ఉంటారు ఈ హోమం ఒక తంతు అది అయితే కానీ అసలుది రాదు అందుకోసం ఈ రకంగా ఈ కర్మ చేస్తూ ఉంటారు రోజు ఇలాగే చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మంత్రాలు మంచిగా చెప్పేవాళ్ళు వస్తారు రావచ్చు కూడా హి జస్ట్ డజంట్ నో ఎనీ వన్ వీ విట్ హీ డజంట్ నో అది తేనుమన్య స్వా అని ఆయన అది తేనుమన్య స్వాహ అది దాన్ని కూడా స్వా కనబడితే స్వాహ అనేస్తుంది అంతేగాని ఆ స్వా లో మధ్యమ పురుష ఏకవచ్చినో నా తలకాయ్ నా ఈ లోటు మధ్యమ పురుష ఏకవచ్చిన నా గోల్ ఆయనకు వాటితో ఏమి సంబంధం లేదు స్వాగనపడితే అది తేనుమైన స్వాహ అనుమతేనుమని స్వాహ సరస్వతీనమైన స్వాహ ఏమండదు ఏమండ ఏం కర్మండదు కాబట్టి కర్మ యాంత్రికంగా తయారైపోతుంది జ్ఞానమనేది లేకపోతే ఆ కర్మ ఇదో ఇప్పుడు నేను వర్ణించాను ఆ కర్మకు వచ్చినటువంటి దోషం జ్ఞానము లేకుండా మనం చెయ్యడమే తప్ప తెలియడం మనకు అనవసరం అనేటువంటి ఒక అనొక దృష్టికోణం ఒక రాంగ్ మోషన్ ఒక ఫిక్సేషన్ మనస్సులో పడిపోయి మనం చెయ్యడమే తప్ప అతని నెయ్యి నిప్పుల్లో వేయడమే తప్ప మంత్రం అక్కర్లేదు తంత్రం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఒక అజ్ఞానం యొక్క పరాకాష్ట కర్మ అటువంటి దోషం కర్మలో ఎందుకు వచ్చింది అంత పెద్ద దోషం నేను ఓపెన్గా నేను ఇవాళ ఎందుకు చెప్పానంటే అంత ఓపెన్గా చేస్తున్నప్పుడు టీవీలో చూపించి అంత ఓపెన్గా చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పకపోతే ఎలా చెప్పాలి మనకి రహస్యంగా చెప్పను ఎవరికి చెప్పను రహస్యంగా ఆ కర్మలో ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఇట్ ఈజ్ ఆబ్వియస్ ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కర్మ చేసేవాళ్ళు చేయించి వాళ్ళు కూడా జ్ఞానము లేడాల సుతరాము ప్రేమ లేకుండా కారణం జ్ఞానములు ప్రక్కన పెడితే కర్మకి ఎటువంటి దుస్థితి ఏర్పడుతుందో మీకు లోకంలో సర్వత్రా కనపడుతూనే ఉంటుంది ఇంకా ఉపాసనలు ఇప్పుడు కర్మ గురించి చెప్పాను చూసారా ఇది ఉపాసనలలో ఉండే దుస్థితిలో స్థగం కూడా కాదు ఇది ఉపాసనలు వేలం లేదు అవకతవక తప్పుడు కనుక రూపంగా ఎలా మేము అంత సూపర్ స్పెషన్స్తో నిండి ఉంటారు ఉపాసన దేర్ ఆర్ ఆల్వేస్ వద్ద ఎక్సెప్షన్స్ నేను వద్దీ ఎక్సెప్షన్స్ నుంచి నేను చెప్పట్లేదు నేను టకింగ్ అబౌట్ రూల్ నాట్ టకింగ్ అబౌట్ ది నాకు అనిపిస్తుంది నేను ఆలోచించుకుంటాను ఎందుకంటే ఇలాగా ఉన్నది అంటే కేవలము జ్ఞానమును ధోరణి చేయట చేత పదిహేనో అధ్యాయం యొక్క స్థానం ఏమిటంటే మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే మీరు జీవితంలో సంపాదించే ధనము మిమ్మల్ని బంధించకుండా ఉండాలంటే మీరు జీవితంలో పొందేటువంటి కొద్దిగా భోగములు మిమ్మల్ని రోగ్రస్తులను సంసారబద్ధులను చేయకుండా ఉండాలంటే మీ కర్మ ఇటువంటి దుస్థితికి చేరుకోకుండా మీకు మంచి వైపు నడిపించే శక్తి ఆ కర్మకి రావాలి అంటే మీరు చేసే ఉపాసన మిమ్మల్ని ఆ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే అల్టిమేట్గా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలి అంటే అయింది చెప్పారు నా అంటే మీకు రక్షణ జ్ఞానము మా ఇది పదిహేనో అధ్యాయం యొక్క స్థానం అయితే రైట్ నాలెడ్జ్ యథార్థ జ్ఞానం జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అనే అభిప్రాయం ఆ యథార్థ జ్ఞానమును ఎట్లు పొందవలేదు ఒక ప్రశ్న పొందిన జ్ఞానమును ఎట్లు నిలబెట్టు పొందవలేము అని రెండు ఇష్యూస్ వస్తాయి సో ఇప్పుడు జ్ఞానము ఉదయించవలేము జ్ఞానము హృదయంలో పుడుతుంది జ్ఞానము పైకి లోపలికి వస్తుందని అనుకోవద్దు జ్ఞానము హృదయంలో కుముతుంది సూర్యుడు తూర్పును ఉదయించినట్లుగా జ్ఞానము హృదయంలో సూర్యుడు కూర్పును ఉదయించి దర్శనం ఇవ్వాలి అంటే హొరైజన్ అతూర్పు దిశ అసంధ్య దిక్కు అది మేఘములో లేకుండా ఉండాలి మేఘాలు పట్టేసేయనుకోండి మీకు సూర్యుడు యొక్క దర్శనం అవడం ఇప్పటికీ ఇప్పుడు ఎలా ఉండగలిగే కానీ పూర్వకాలం వాళ్ళు ముఖ్యంగా లేడీస్ సూర్య దర్శనం అయితే కానీ భోజేసి వస్తారు ఒకప్పుడు ఏమైంది అంటే పొద్దున్నే మేఘం పట్టేసి ఎలా వాడేపటికే మేఘం ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళందరూ ఎవరన్నా సూర్యుడు వచ్చాడా సూర్యుడు వచ్చాడా ఎందుకంటే ఆ అమ్మగారికి సూర్యుడు వస్తే పరిగెత్తుకుని వెళ్ళి దండం పెట్టేసుకొని వస్తున్నాడు ఇంకా భోజనం చేయొచ్చు ఒకప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తారు ఆవిడకి భోజనం ఉండదు అప్పుడు రెండు కాలుష్యము యొక్క మేఘములు మురికి ముందుకంటే ఫిజికల్ మురికి కాదు మనస్సుకు చెందిన మురికి ఉండకూడదు హృదయము శుద్ధంగా ఉండాలి శుద్ధమైన హృదయము శుద్ధంగా ఉన్నప్పుడు జ్ఞానము అలా ఉదయిస్తుంది తర్వాత శుద్ధమైన హృదయంలో జ్ఞానము చక్కగా ప్రకాశిస్తూ ఉదయించి ప్రకాశిస్తూ కాబట్టి ఏ దోషములు ఉన్నట్లయితే హృదయంలో జ్ఞానం ఉదయించే అవకాశము లేదు వాటిని మనం తెలుసుకోవాలి ఏ గుణములు ఉన్నట్లయితే హృదయంలో జ్ఞానము తనంత తానుగా సహజంగా ప్రకాశిస్తుంది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి హృదయంలో జ్ఞానాన్ని ప్రమోట్ చేసేటువంటి లక్షణములకు సంపద అని పేర్కొంటారు మనము సంపద అంటే తెలుసుకోవాలి మామూలుగా మనకు లోకంలో చూడండి లక్ష్మీ కుబేద యంత్రాన్ని బట్టి పూజ చేస్తూ ఉంటాయి వాట్ ఈస్ ఈ ఐడియా లక్ష్మీ కుబేద యంత్రాన్ని బట్టి పూజించటంలో అభిప్రాయం ఏమిటి చెప్పండి మనకు ఈ పూజ చేసేవాడికి ఈ ఉండడానికి ఇల్లు తినడానికి తిండి బట్ట ఉన్నాయంటారా లేవంటారా అయినా మరి లక్ష్మీ కుబేద యంత్రాన్ని పూజిస్తున్నాడంటే వాడి అభిప్రాయం ఏమిటి సంపద తనకు ఉన్నదానికంటే ఎక్కువ కావాలి ఏ సంపద ఎటువంటి సంపద వాడు పూజను బట్టి మనం చెప్పచ్చు డబ్బు బంగారు ఇక వాడు ఆ విషయాన్ని చక్కగా ప్రకటిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆ పూజించేటువంటి మూర్తి కనుక ఆ ఫోటో బంగారుపు కొండంచి అలాగే రూపాయలు బంగారు నాణాలు వేసుకొని ఉంది కాబట్టి వాడేమీ పాపం మొహమాటలు ఏమి చెప్పడం లేదు వాడు ఏం పూజిస్తున్నాడో వాడికి ఏది కావాలో హీస్ వెరీ క్లియర్ అబౌట్ హీస్ నాట్ షై అబౌట్ హే వాడేమీ సిగ్గు పెట్టలేదు వెరీ క్లియర్ హీ వాట్ హీ వాన్స్ హీ పర్ఫెక్ట్ అది సంపద మన వాళ్ళు కొంతమంది అంటే ఇటువంటి సూపర్ స్టిషన్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను కొంతమంది శుక్రవారం నాకు డబ్బులు ఇవ్వరు శుక్రవారం డబ్బు ఇవ్వడం వాడు ఏం చెప్పండి శుక్రవారం డబ్బు ఇవ్వడం అది బాకీ ఉన్నప్పుడు ఇవ్వాలా బాకీ ఉన్నప్పుడు ఇవ్వడం ధర్మమా లేకపోతే ఇవాడు శుక్రవారం రేపు రాని చూసేయటం ఏది ధర్మం వాడు ఎవరుకుంటాడంటే ఇవ్వకపోవడం ధర్మం అనుకుంటాడు శుక్రవారం కాబట్టి నేను ఇవ్వను అదే ధర్మం అనుకుంటాడు అది పెద్ద అధర్మం నేనంటాను మీరు శుక్ర మీకు శుక్రవారం తెలగా తెలివి వచ్చిన వెంటనే అదే వాడి డబ్బు మన దగ్గర ఉండిపోయింది కనుక మీకు గుర్తు వస్తే మీరు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి వాడి డబ్బు వాడికి తెచ్చేసి రావాలి అది చేయాల్సినప్పుడు కానీ శుక్రవారం ఇవ్వకపోవటం అవి వచ్చినవాడు డబ్బు తీసుకుందామని వచ్చినవాడు అక్కడ మేస్త్రిలో కూలివాడు వస్తాడు పడికి వీడివ్వడు అదే శుక్రవారం కో పిల్ల మీకు వచ్చి తెచ్చేసి టోటల్ రాంగ్ ఐడియా అబౌట్ సంపద అవేమీ సంపదలు కావు ఇది మనిషి తెలుసుకోవాలి తెలుసుకుంటే బాగుపడతాడు లేకపోతే చెడిపోతాడు మనిషి ఇవేమీ సంపదలు కావు ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలు అంటే కమన్వెల్త్ కేటగిరీ ఆఫ్ సూపర్ సిచ్యువేషన్ దాంట్లో ఏమీ సారణ లేదు యథార్థమైన సంపద ఏమిటంటే ఇదిగో అభయము సత్వ సంశుద్ధి ఇదే సంపద దైవీ సంపద అని పేరు పెట్టి మనకి అధ్యాయం బోధించబోతుంది ఇది సంపద ఇప్పుడు నేను చెప్పిన మాటలు నేను తెగించి చెప్తున్నాను నాకు తెలుసు నాది లోన్ వాయిస్ మిస్టర్ లోన్ వాయిస్ ఐ నో దాట్ తర్వాత నేను చెప్పిన మాటను రైట్ అవే ఇట్ బికమ్స్ కాంట్రవర్షియల్ అని కూడా నాకు తెలుసు తెలిసి నేను తెగించి చెప్తున్నా ఎందుకంటే సత్యాన్ని చెప్పవలసిన ఆవశ్యకత కలదు అనే ఒక అభిప్రాయము ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా నేనేమీ సంపాదించక్కర్లేదు నాకేమి భోగాలు అక్కర్లేదు భిక్ష తప్పింకేమక్కర్లేదు అనే ఒక స్థితికి చేరుకున్నాం కనుక అట్లీస్ట్ నవ్వు లెట్ మే బీ ట్రూత్ఫుల్ అన్నట్టుగా సో లెట్ గా అప్పుడప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళను రిటైర్ అయిపోయిన తర్వాత సత్యం చెప్పేస్తారు వాళ్ళు పుస్తకాలు కూడా రాస్తారు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఉన్న సత్యాలన్నీ రాసిస్తారు అందులో సంపతి సో ఎనీవే అసలైన సంపద ఎక్కడ తెలుస్తాం ఇక్కడ మనకి రాబోతో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈనాటి వరకు మనం సంపాదించిందేదో సంపాదించాం మీరు సంపాదించారు నేను సంపాదించండి నేనేం తక్కువ వాటిని కాదు నేను సంపాదించేది నేను సంపాదించాను సంపాదించింది ఏదో సంపాదించాం ఆ సంపాదించి భద్రం చేసుకుని దాంతో కాలక్షేపం చేసుకుంటూ ఇంక ఈ పైన సంపద అంటే ఇదే సంపద అనేటువంటి దృష్టితోటి కనుక మనం ముందుకు అడుగు వేసుకునే ఆ జ్ఞానసూర్యుడు హృదయంలో చక్కగా ప్రకాశించే అవకాశము దాగాడు ఇది దీని పూర్వరంగము ఇప్పుడు అవతారిక సంకరుల యొక్క సంబంధవక్ష్యం దైవీ ఆసు రాక్షసీ ఇది ప్రాణినా ప్రకృతయ మనుష్యుల స్వభావం స్వభావం స్వభావం లేరు స్వరూపం లేరు స్వభావము అంటే మనస్సు ఇంద్రియములు దేహమునకు చెంది ఉండేటువంటి లక్షణం స్వరూపము అంటే ఆత్మ ఇప్పుడు చెప్తున్న విచారము ఆత్మకు చెందినది కాదు ఆత్మ అందరి ఎందు ఒకటే ఉంటుంది దాని స్వరూపము సచ్చిదానందము ఇప్పుడు బంగారపు నగలు పెట్టుకున్నారనుకోండి వీళ్ళు పెట్టుకున్న నగలు వేరు నేరుగా ఉంటాయి తప్ప వాళ్ళందరూ పెట్టుకున్న నగలలో ఉండే బంగారం మాత్రం ఒక్కటే ఆత్మ కూడా అలాగే నగలు కొన్ని మంచివి కొన్ని తక్కువవి కొన్ని మోడరేట్గా మూడు రకాలుగా మంచి మీడియం లో అని మూడు రకాలుగా నగలు ఉంటాయి తప్ప బంగారానికి మంచి మీడియం లో అనే కేటగిరీస్ ఉండవు కాబట్టి ఈ విచారము ఆత్మస్వరూపానికి చెందినది కాదు ఇది ఆ ప్రకృతికి అంటే మన స్వభావమునకు చెందినది ఈ స్వభావము శుద్ధంగా ఉన్నట్లయితే ఆత్మజ్ఞానము చక్కగా హృదయంలో ప్రకాశిస్తుంది అందుకోసం వాటి గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది మూడు ప్ర మూడు స్వభావాలు ఉన్నాయి మూడెందుకు ఉన్నాయి రెండు ఎందుకు లేవు నాలుగు ఎందుకు లేవు అంటే చూడండి గుణములు మూడు సత్వరజస్వము గుణము సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు ఉండే స్వభావం దైవీ దైవీ అని అర్థం దైవీ అనగానే పురాణ దృష్టి అవకతవగ్గా ఉంటుంది పురాణములు అవకతవగ్గా ఉంటాయని అంటల్లా దృష్టి అంటే ఈ చెప్పి వలసరికే చెప్పకపోవడం చేత పురాణములు అనే పేరుతోటి ప్రతీది ఉండడము ఈ కారణాల వల్ల ఒక పురాణ దృష్టి సరే సరిగా సరి పురాణ దృష్టి నీకు సమాజంలో నెలకుండా ఉంటుంది దైవేంటే దేవతలకు చెందినది కదా అంటే పురాణ దృష్టి ఎలా ఉంటుందంటే దేవతలు పైన ఉంటారు అప్పుడప్పుడు కిందకొస్తూ ఉంటారు మాఘమాసంలో వస్తారు ఆషాఢ మాసంలో రాదు అని ఇది పురాణ దృష్టి ఆషాఢ మాసంలో రాదు ఆషాఢ మాసంలో నాకు చైత్ర ఏదో మాసాల్లో మాఘమాసాల్లో మాత్రం కాయన వస్తాయి అంతేత మనం ఏం చేయాలంటే ఆరు మాసాలు చుట్టూ రాక్షసులు తిరుగుతూ ఉంటారు ఈ ఆరు మాసాలు మనం అలా సైలెంట్గా నోరు మూసుకొని ఉండిపోవాలి రోడ్లం బట్ట రౌడీ తిరుగుతున్నారనుకోలేదు మనం ఏం తలుపులు మిఠాయించుకొని కిటికీలు వేసేస్తాం లోపల కూర్చొని హనుమంతుడిని స్మరిస్తూ కూర్చుంటాం అదేవిధంగా రాక్షసులు సంచరించే కాలము ఆరు మాసాలు ఈ ఆరుమాసాలు మనము భక్తులం కదా మనం ఏదైతే అవసరం ఉందంటే తలుపులు మనం అలా సైలెంట్గా ఉండిపోవాలి ఈ ఆడుమాసాలు అయిపోయినటువంటి మాఘమాసం వచ్చినందు కార్తీక మాసంలోనో ఎప్పుడో ఈ రాక్షసులు వెరక్కిపోయి దేవుణ్ణి నిద్ర వేస్తారు అప్పుడు దేవతలందరూ మహోత్సాహంతో సంచారం చేస్తూ ఉంటారు అప్పుడు మనం కేట్రేజ్ పోవాల్సి ఉంటుంది అని ఇదొక దృష్టికోణం సమాజంలో ఉంటుంది అది సరికాదు సరికాదంటే అది పురాణ దృష్టిలో అలా నిర్మాణమై ఉంటుంది అవి ఉన్నవాయి కాబట్టి మీరు ప్రేమగా ఎప్పుడు ఉండాలి ఆషాఢ మాసంలోనో మాఘమాసంలోనో ఉండాలి ఏమంట దైవి అంటే ఆ దేవత మీరే మీ హృదయంలో ఆ లక్షణాలకి దైవి అని పేరు కానీ వాళ్ళు దేవతలు ఉంటారు వాళ్ళు ఇటు నాట్ ఓకే కాబట్టి దైవి అంటే సత్వగుణ స్వభావము ఆసురు అసుసురమంటే ఇది అసురా అసురులకు చెందిన స్వభావం అసురులు అంటే భోగపరాయణులు అర్థం భోగపరాయణులు వీళ్ళు వీళ్ళని కొద్ది స్వామీజీ అసూరులకి ట్రాన్స్లేషన్ ఎలా చేశారంటే సూటెడ్ పీపుల్ అని ట్రాన్స్లేట్ చేశారు సూటెడ్ పీపుల్ అంటే మీరు ఉంటారు సూటు బూటు వేసుకొని కార్లలో ఇట్లొట్లో సంచారం చేస్తూ ప్రతీ నెల లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అలాగే ధనాన్ని సంపాదిస్తూ లేదా బిజినెస్ చేస్తూ లక్షలు లక్షలు లక్షలు ఆ సంపదలని భోగాలకి విరివిగా వినియోగిస్తూ ఖరీదైన భోజనము ఖరీదైన విలాసములు అలా ఉంటారు వాళ్ళు ఖరీదైన డ్రస్సులు అలా ఉంటారు వాళ్ళకి అసురులు అని పేరు ఆ లక్షణాలు మీద ఉంటే ఆ అసరులు మీరే మళ్ళీ పురాణ దృష్టి సరికాదు పురాణ దృష్టి అంటే అసురులు పాతాలంలో ఎక్కడో ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు తెల్లవారు సార్ వస్తా కాదు రాత్రి మీరు రాత్రి పన్నెండు గంటలకు అసురులు ఉంటారు తెల్లవారు సార్ నాలుగు గంటలకి దేవతలు ఉంటారు అలాగే ఐశాన్ అయితే నేను అది పురాణ దృష్టి అది పక్కన పెట్టండి నన్ను అడిగితే మనమే అసురుడు మనమే అసురులు మీరు ఎప్పుడైనా పెళ్లి పేరంటం పేరుతోటి విస్తారంగా భోగ డబ్బు ఖర్చు భోజనాలు ఇతర భోగాలు మీరు అనుభవిస్తారు అనుభవించే ప్రయత్నం మీరు చేస్తున్నారా అయితే మీరే అసూరులు అసూర లక్షణం మీకే వచ్చింది సింపుల్గా జీవిస్తుంటే మీరు దేవతలు ఆస్టిజెంటేషన్ అంటారు అంటే అర్థహాసంగా హంగు ఆర్భాటంతో ఉన్నట్లయితే జీవన శైలి ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళే అసరులు అసురులు అంటే వాళ్ళే అదొక స్వభావం ఆసురు ఇక రాక్షసి రాక్షసి అంటే రాక్షస్ శ్రద్ధ వచ్చింది అంటే వాళ్ళని చూస్తే మనం దడుచు జడుచుకునే ప్రమాదం ఉంటుంది యూ హెవ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది గైడ్ దా హీస్ కాల్ రాక్షస్ రాక్షస్కే స్వార్థ ప్రచయం వచ్చి రాక్షస ఉంటుంది రాక్షసులు అంటే క్రూరస్వభావము గలవారు రాక్షసులు క్రూరస్వభావం గలవారు నేను ఒకసారి పొద్దున్నే నడిచే వాళ్ళతో చూశాను ఒక ఈ లగేజ్ ఇటు ఆటోలాగే ఉంటుంది కానీ మనుషులు ఎక్కేది కాదు లగేజ్ వేసుకుని పోతూ ఉంటారు ర్యాలీ ట్రాలీ ఆ ట్రాలీలో సామాన్లు వంట సామాన్లు గిన్నెలు పెద్ద పెద్ద గంగానములు ఇలాంటి వంట సామానులు తర్వాత పందిరి వేటానికి కావాల్సినటువంటి వే టెంట్ హౌస్ సామాగ్రి ఆ డ్రైవ్ చేసిన వాడు డ్రైవ్ చేసుకున్నాడు ఇవి వండేవాడు వాడి అసిస్టెంట్ వాళ్ళ వెనకాల కూర్చున్నాడు ఏమన్నాయి ఓ మేక ఆ మేకను కూడా దాంట్లోనే పెట్టుకుని పట్టుకుపోతున్నాడు అవి వెళ్ళిపోతుంది నాట దాన్ని వీళ్ళే రాక్షసులు అంటే ఆ మేకని అంటే ఫ్రెష్గా ఉండడం కోసం మేకనే పట్టుకుపోతాడు మొత్తం మేకంతా సరిపడుతుంది ఆ పూట భోజనానికి మామూలు వర కేజీ మాంసం కేజీ మాంసం పుట్టుకుని పట్టుకెళ్ళడం అది అబద్ధతి వేరు వీటిని మొత్తం మేకంతా వాడేస్తాడు అక్కడ దాన్ని దాన్ని పట్టుకుపోతున్నాడు అది చక్కగా ఇలా కూర్చొని ఉంది ఇలాగ దాన్ని మేడకు తాడు పెట్టి దాటి ఇక్కడికి వెళ్తే అది కూడా పోతుంది ఆ మేకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళి రెడీ అన్ని మిగతాని అయిపోయి ఇంకా మేక కూర ఉండడానికి తయారైనప్పుడు ఆ మేకకి ఒక చిన్న చాపు ఉంటుంది వాటి చేతిలో ఇందులో మెడదగ్గరే ఒక వెయిన్ ఉంటుంది దాన్ని కట్ చేసి అడుగులు గిన్నె పెడతాడు ఆ గిన్నెలో రక్తం అంతా వస్తుంది ఆ రక్తాన్ని చాపలోపు రసంలోపు దీంట్లోపు వాడతాడు ఈ మేక కొంతసేపటికి కడుగురికి పడిపోతుంది అప్పుడు ఒక పెద్ద కత్తి తీసుకుని దాన్ని హైజీన్ కట్ చేసి పెడతాడు కానీ బిన్నెలో వేసి ముక్కలు చేసి దాన్ని ఎదురు చేస్తారు ఏం చెప్పమంటారు రాక్షసులు అంటే ఎలా ఉంటారో నేను చెప్తున్నా దీనికోసం పాతాల నుంచి రానక్కడ నా రాక్షసులు మన వాళ్ళే రాక్షసం కాబట్టి క్రోర స్వభావం కలవాలి అలాగే ఇంట్లో పిల్లల్ని మొక్కేయటం అది కూడా రాక్షస స్వభావం ఇవాళ పెద్దలని వాళ్ళని హింస పెట్టడం వాళ్ళు మనసు నుంచి కదలలేరనుకోండి నాకు ఒక లాసు మంచి నేడు ఎవరంటే అలా పనులు నాకు ఖాళీ చేయు చేయు ఖాళీ అయినప్పుడు ఇస్తాలే అని అరగంట తర్వాత ఇస్తారు వాడే రాక్షసులు అంటే వీళ్ళు రాక్షసులు ఇది ఒక స్వభావం రాక్షసులు అనేవాళ్ళు ఎక్కడో పతాళంలోనూ దేవతల పైన మన మధ్యలో ఉంటామన్నది పురాణ దృష్టి రాక్షసులు మన మధ్యలోనే ఉంటారు అసలు మన మధ్యలోనే దేవతలు మన మధ్యలోనే ఉంటారు ఇది దార్శనిక దృష్టి అంటారు ఫిలాసఫీ ఫిలాసఫీ దృష్ట్యా అలా ఉంటుంది ఈ స్వభావములు మూడు ఉన్నాయి నవమే అధ్యాయే సూచిత ఈ మూడు స్వభావములను తొమ్మిదవ అధ్యాయంలో సూచనప్రాయంగా చెప్పారు విస్తారంగా చెప్పలేదు నేను ఆ శ్లోకాలు తీసి అక్కడ కూడా ఏం చేశాడంటే అసురులని రాక్షసులని ముందు చెప్పి దేవతలని తర్వాత చెప్పారు ఎందుకంటే ఎప్పుడు కూడా దేని మీద దూరం పెట్టాలో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది పట్టుకొనవలసిన దాని మీద కంటే దూరం పెట్టాల్సిన దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు యూ కెన్ ఫైండ్ ఎక్సెప్షన్స్ టు దాట్ ఫర్ ఎగ్జాంపుల్ పదహారో అధ్యాయంలో ముందే రాక్షస గుణాలను చెప్పకుండా దైవీ గుణాలను చెప్పిన మాట వాస్తవం కానీ మోస్ట్లీ ముందుగా మనం దృష్టి వాటిని చెప్పి తర్వాత మంచి గుణాలను చెప్తారు అక్కడ పన్నెండు పదమూడు శ్లోకాలు పన్నెండో శ్లోకం ఎలా ఉందంటే మోగాస మోహకర్మాణ మోహజ్ఞానా విచేతస ఈ శ్లోక రాక్షసి మాసు చేయ ప్రకృతి మోహిని స్థితాహనుంది ఈ శ్లోకానికి ఒక టైటిల్ ఉంది ఈ శ్లోకానికి తొమ్మిదో అధ్యాయం పన్నెండో శ్లోకం శ్రీకృష్ణుడు ఇన్ని గాలి గాలి అంటే తెలుసు ఇన్ని తిట్లు ఒకే శ్లోకంలో మరెక్కడా తిట్టలేదు అని ఈ శ్లోకానికి ఒక టైటిల్ ఉంది నైన్ ట్వెల్వ్ ఓకే ఎన్ని తిట్లు తిట్టాడు కూడా అంటే అంటే మరి ఆయన తిట్లు అంటే ఇలాగే ఉంటాయి సంస్కృతంలో ఉంటాయి తిట్లు మోహాష మోహకర్మాణ మోహజ్ఞానా విచేత సహా కూడా తిట్టే తెలుగు తక్కువ మనుషులు అండి అంటే తిట్లుగా ఉంది అలాగే ఉంటాయి ఆయన అంతకంటే తిట్లు తిట్టాడు విచేత సహ అంటే దద్దమ్మలు తెలివి తక్కువ వాళ్ళు వివేక జ్ఞానం లేనివాళ్ళు అదో చిట్టు తర్వాత మోహిని శ్రికాహ అది ఐదవ చిట్టు ఐదు చిట్లు తిట్టి వీళ్ళు రాక్షసులు అసురులు అని పేరు ఆ శబ్దములను కూడా తిట్లని మీరు అనుక్కుంటే ఏడు చిట్లు తిట్టాడు ఆ శ్లో ఒకే శ్లోకంలో గాలి మరి ఏ శ్లోకంలోనూ ఒక టైటిల్ ఆ శ్లోకానికి ఆ పేరుండే అవుల మహత్వం తిప్పుకుంటే విన్నాను నేను వీళ్ళ కోరికలు ఆశాంత కోరిక వీళ్ళ కోరికలు పనికి రానివి ఆ కోరికలను తీర్చుకోవడం కోసం వీళ్ళు చేసే కర్మలు కొరగాని పనికి రానివి వీళ్ళకి తెలుసున్నది ఎందుకు పనికి రానిది వీళ్ళకి ఆత్మ అనాత్మ వివేకము లేదు వీళ్ళు మోహంలో బతికేస్తూ ఉంటారు పెద్ద వ్యామోహంలో బతుకుతూ ఉంటారు ఒకప్పుడు భోగపరాయణులుగా ఉంటారు ఇంకొకప్పుడు క్రోర స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు సాధారణంగా అసురులే రాక్షసులు అవుతూ ఉంటారు రావణుడు అసురుడా రాక్షసుడా దోనో రావణాసురుడు రాక్షసుడు వాడు అసురుడు అంటే భోగం కావాలి వాడు అని చేతనే క్రోర కర్మలను ఇది ఎలాగంటే ఈ సూటెడ్ పీపుల్ బోర్డు మీటింగ్లలోనూ అక్కడ కూడా చాలా ఖరీదైనటువంటి వస్త్రములను ధరించి ఖరీదైనటువంటి ఎయిర్ కండిషన్ హాల్స్లో కూర్చొని చర్చలు చేసి వాళ్ళు క్రూరమైన డెసిషన్స్ని తీసుకుంటారు ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు అంచేతలు వాళ్ళు అసులు యాజ్ వెల్ యాజ్ రాక్షసులు వాళ్ళిద్దరినీ కలిపి చెప్పారు సూచనగా చెప్పాడు అంతే తప్ప విస్తారంగా చెప్పలేదు ఆ శ్లోకంలో పదహారు అధ్యాయంలో ఈ రాక్షసుల గురించి అసురుల గురించి ఆసురీ సంపద అని పేరు పెట్టి చాలా విస్తారంగా చెప్పబోతున్నాడు నేను మీకు మనవి చేస్తా ఈ అభయం మూడు శ్లోకాలు ఉన్నాయి దేవీ సంపద ఈ మూడు శ్లోకాలు వహ మూడు క్లాసులు నాలుగు క్లాసుల్లోనూ పూర్తవుతాయి అక్కడితో మంచి మాటలన్నీ పూర్తయిపోతాయి ఇంకా అక్కడ మొదలుపెట్టి పదహారో అధ్యాయం పూర్తి అయ్యే వరకు నా పాఠం మీరు వింటే ఈ విదండి స్వామి ఇలా చెప్తండి ఎప్పుడూ తిట్లు మంచి మాట ఒక్కటి కూడా చెప్పడేమి అని మీరు నన్ను తిట్టే అవకాశం చాలా గట్టిగా కలదు ఎందుకంటే మూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత నాలుగో శ్లోకం నుంచి సమాజంలో ఉండేటువంటి చెడు లక్షణాలను వర్ణించడమే తప్ప పాజిటివ్ వర్డ్ ఒక్కటి కూడా ఉండదు ఇది శ్రీమద్ భగవద్గీత అని చెప్తూన మాత్రమే మీకు మంచి మాట మళ్ళీ కనబడుతుంది పదిహేడో అధ్యాయంలో కూడా ప్రారంభం నుంచి కూడా చెట్ల పురాణంతో నడుస్తూ ఉంటుంది కలిసి చౌదప్ప శతకం అనేది ఒకటి ఉండేది అన్నీ కందపద్యాలే వైరాస్తాడు అది మంచి కలిగి కలిగి తీట్లే శ్రీకృష్ణుడు కూడా కలి చౌడప్పలాగా తయారయ్యి పదహారో అధ్యాయులో మూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత అలాగే చెప్తారు కాబట్టి మీరు ఆ మూడు శ్లోకాలు అయిన తర్వాత నన్ను చెప్పడం అనే కార్యక్రమం మీరు పెట్టుకోద్దు నా తప్పేమీ వే దాంట్లో ఆ శ్లోకాలు అలాగే ఉంటాయి వాటినే శ్లోకం తర్వాత శ్లోకం అలా ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వీఆర్ గోయింగ్ టు సీ దాట్ బట్ ముందు ఈ రాక్షసి ఆసరి దానికంటే ముందు ధైర్యం తర్వాతి శ్లోకంలో ఉంది మహాత్మానస్సు మాం పార్థ దైవీం ప్రకృతి మాస్కృతికా భజన్ జననీయ మనసాత్వా భూతాది అవ్యోగం ఆ జ్ఞాత్వా అనే మాట చాలా ఇంపార్టెంట్ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు మొట్టమొదట ఆ ఈశ్వరుని ముందు తెలుసుకుంటారు భజించి ముందు తెలుసుకుంటారు జ్ఞాత్వా భజంతి తెలుసుకుని భజిస్తారు కాళ్ళు కడుక్కుని భోజనం చేయి అన్నట్టు కాళ్ళు కడుకుని భోజనం కాళ్ళు భోజనం చేయంటే కాళ్ళు కడుక్కునేది భోజనం చేసేది నీరునా కాదు కదా ఒకటే తప్ప ఎవడు కాళ్ళు కడుక్కుంటాడో భోజనం చేస్తాడు అలాగే ఇక్కడ కూడా జ్ఞాపతి తెలుసుకుని భజించాలి అంటే ఎవడు తెలుసుకుంటాడో వాడే భజించాలి కాబట్టి ఈశ్వరుని భజించడం అంటే భక్తి చేయుత ఈశ్వరుణ్ణి భక్తి చేసే ముందు ఈ మహాత్ములు ఈశ్వరుణ్ణి తెలుసుకుని భక్తి చేస్తారు ఏ విధంగా తెలుసుకుంటారండి అంటే జ్ఞానప్రధానంగా తెలుసుకుంటారు దైవీ ప్రకృతి కదా భూతాలు అవేదం అలా తెలుసుకుంటారు భూతాల్లో ఒకడిగా తెలుసుకోరు భూతములకు ఆది భూతములు నశించి నాశనమైన స్వరూపముగా తెలుసుకుంటారు సో ఈశ్వరుణ్ణి అన్వేషించేప్పుడు మీరు ఎక్కడ అన్వేషిస్తారు ఈశ్వరుణ్ణి ఎక్కడ మీరు అన్వేషించినా అదంతా నశించిందే నశించే దానిలో నశించని తత్వాన్ని మీరు వెతికి పట్టుకోవాలి ఆభరణాలలో బంగారాన్ని అన్వేషించాలి ఆభరణములో నశిస్తాయి బంగారం నశించ సరే ఈ విషయాన్ని గురించి ఇంకా నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను మళ్ళీ కాబట్టి జ్ఞాత్వ తెలుసుకోను తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ మానసిక స్థితి దైవీ ప్రకృతి అంటే సత్వముల ప్రధానమైన స్థితి దాన్ని పట్టుకుని చక్కగా తత్వాన్ని తెలుసుకుని విశాలమైన హృదయము గలవారై మహాత్మాన ఆ వాళ్ళు భజిస్తారు ఈశ్వరుణ్ణి భజిస్తారంటే ఎలాంటి ఈశ్వరుణ్ణి భజిస్తారు భూతాది అవ్యయం అలా ఆమె రూపంలో అతీతమైనటువంటి ఆ పరమాత్మను వాళ్ళు భజిస్తారు అని చెప్పాడు సో ఇప్పుడు మనకి దైవీ ప్రకృతి గురించి సూచనగా చెప్పాడు తప్ప విస్తారంగా చెప్పలేదు నవమే అధ్యాయే సూచితా తో తొమ్మిదవ అధ్యాయంలో ఈ ప్రకృతి సూచింపబడినవి తాసాం విస్తరేణ ప్రదర్శనాయ అభయం సత్వ సంశుద్ధిది అధ్యాయ ఆరభ్యతే ఇప్పుడు అధ్యాయ పదహారు అధ్యాయం ప్రారంభింపబడుతోంది ఎలా ప్రారంభమవుతోంది అభయం సత్వ సంశుద్ధి అని ప్రారంభమవుతోంది ఈ ప్రారంభమయ్యే అధ్యాయానికి ప్రయోజనం ఏమిటంటే అక్కడ సూచనగా చెప్పిన దై ఆసు రాక్షసి ప్రకృతులను ఇక్కడ విస్తారంగా చెప్పవలసి ఉంది మామూలుగా పుస్తకాల్లో అపెండిక్స్ అని వస్తుంది వెనకాల పుస్తకం వెనకాల అపెండిక్స్ అని ఇస్తారు ఇది అలా అంటే అపెండిక్స్ చాప్టర్ ఇది ఓకే అది ఇప్పుడు ఈ మూడు ప్రకృతుల్ని మేము తెలుసుకుని ఇప్పుడు తెలుసుకోవటం వల్ల మా జీవితంలో ఒక ఆయన ఉన్నారు ఏమన్నా మేము ఆ విశ్వరుని భజించుకుంటాము తెలుసుకోవడం ఎందుకు అని అది రాదు మా తెలుసుకుని భజించగలము జ్ఞాత్వా భజన రామనామము తెలిసి పలుకమే రసా ఏదో ఉంటుంది తేగరాజ్ తెలిసి రామచంద తెలిసి చేయాలి కాబట్టి తెలుసుకుని మనం భజించాల్సి ఉంటుంది అందుకోసం ఈ దైవీ ప్రకృతిని తెలుసుకుని దాన్ని మనం మనలో నెలకొల్పుకోవాలి మనం వాటిని డెవలప్ చేసుకోవాలి ఆసు రాక్షసి ప్రకృతులను తెలుసుకుని వాటిని దూరం పెట్టుకోవాలి అంటే అర్థంలో చూసుకున్నట్టు అద్దంలో ముఖం మీద ఉండేటువంటి కాలుష్యం మురికి ఏదైనా మచిలీ తెలుస్తుంది ఇప్పుడు సబ్బు పడుతుంది కాబట్టి అర్థంలో చూసుకున్నట్టు అలాగే డ్రెస్ చేసుకుని అద్దంలో చూసుకుంటారు చిన్న అద్దం పరికినాద ఫుల్ అద్దంలో చూసుకుంటారు మామూలుగా పూర్వ వాళ్ళు చిన్న పనికి అద్దంలో చూసుకుంటున్నారు ఇప్పుడు ఆధునికులు మొత్తం అంతా డ్రెస్ టైం పెట్టుకుని అద్దంలో నిలబడి అలా నిలబడి చూసుకుంటారు అంత మొత్తం అంత పెర్ఫెక్ట్గా ఉన్నాను అలాగే చూసుకుంటారు అలాగే ఇక్కడ కూడా ఈ అధ్యాయమే ఒక అద్దముగా పెట్టుకుని మనం చూసుకుంటే అధ్యాయం చదువుతూ ఉండగానే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఓహో ఈ లక్షణం మనలో ఉన్నట్టుందే అని తెలిసిపోతుంది ఆసుకు సంబంధించిన తెలిసిపోతూ ఉంటుంది ఈసరణంతో ఉంది మన దగ్గర డయాగ్నాస్టిక్ ఫిట్గా తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ షుగర్ లెవెల్స్ని మీరే తెలుసుకోవచ్చును అనేవో మెషిన్స్ వచ్చాయి చిన్న పిన్ ప్రిక్ ఆ బ్లడ్ని ఆ పేపర్ మీద పెడితే టగ్ టాకా చూడవచ్చు అలాగే ఈ అధ్యాయం అలాంటి మీలో అసురుల అసురు లక్షణాలు ఎన్ని రాక్షసులు ఎంత పడుతూ ఉన్నారు తర్వాత దేవతలు మీలో ఏ మేరకు అసలు ఉంటే ఏ మేరకు ఉన్నారు అన్నీ తెలుస్తూ ఉంటారు కాబట్టి చాలా విలువైన అధ్యాయము తత్ర సంసార మోక్షాయా దైవీ ప్రకృతి ఈ స్వభావము ఎందుకు దైవీ స్వభావము ఎందుకు ఆసురి రాక్షసి ఉంటే మీ సొమ్ము ఏం పడే మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగావా మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం మా డబ్బు మేము సంపాదించాం మేము భోగాలు అనుభవిస్తున్నాం మమ్మల్ని పట్టుకుని నువ్వు అసురుడు అని అడిగానే హక్కుని చవడించాను సో వై విష్ణు వైశ్ వై నాట్ రాక్షస వై దైవి అంటే చూడ మీ ఇష్టం ఎలా అయినా దైవీ ప్రకృతి ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది మీకు సంసార బంధం నుంచి విముక్తి కావాలా అక్కర్లేక కావాలన్నట్లయితే దైవీ ప్రకృతిని నీవు పట్టుకోక తప్పదు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హార్ట్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఆయన ఏమంటాడంటే మీరు ఆహార నియమం పాటించండి క్రొవ్వు పదార్థాలను సాల్ట్ పదార్థములను తగ్గించండి తర్వాత ఇంట్లో వాళ్ళతో కలహం అది పెట్టుకోకండి వా వాదోపవాదాలలో దిగకుండా సైలెంట్గా మౌనంగా ఉండండి ప్రాణాయామాన్ని ధ్యానాన్ని చేయండి అని చెప్తాడు కార్డియాలజిస్ట్ చెప్తాడు ఇప్పుడు నేను చెప్పిన అప్పుడు ఆయన్ని వైఫుడ్ ఐ డూ ఆల్పిస్ అని అడిగాను అనుకోండి అప్పుడు ఆయన చెప్తారు అది నీకు ఆరోగ్యం కావాలండి హౌట్ ఈ మంచి లక్షణాలను అలవర్చుకోవాలి ఆ చెడు లక్షణాలని నిద్రపెట్టాలి మీకు ఆరోగ్యం కార్డీయా హెల్త్ కావాలంటే యూ షుడ్ ఫాలో దిస్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉండడం బయటపడుతూ ఉండడం దుఃఖపడుతూ ఉండడం ఈ సమస్య ఉంటుంది కనుక సంసార బంధం నుంచి మోక్షం కావాలనుకున్నట్లయితే దైవీ ప్రకృతిని మనం అలవరుచుకోవాలి అది సంసార మోక్షాయ దైవీ ప్రకృతి నిబంధనాయ ఆసు రాక్ష సో ఆసు ప్రకృతి రాక్షసి ప్రకృతి రెండు కలిసి ఉంటాయి చెండ ముండా చున్ని మున్ని సో మధు కైటభ మధు అంటే ఆసు కైటభ అంటే రాక్షసి ఈ ప్రకృతి స్వభావం కలుసు ఉంటుంది దైవీ ప్రకృతి సింగిలు ఆసు రాక్షసి అవదానతో ఉంటే తోడల్ తోడు దొంగలు అంటారు చూడల్ని అలా సో రాక్ష అసూరి రాక్షసి దయవీ థింకింగ్ ఇప్పుడు ఒక కాబట్టి మనం చేయాలి అసురి రాక్షసి రెండింటినీ కూడా గుర్తుపట్టి వాటిని వదుల్చుకోవాలి ఎందుకని వదుల్చుకోవడం అట్టుపెట్టుకుంటే మీ సమయంలోనే అంటే నిబంధన నేను కనుక అట్టి పెట్టుకుంటే మీరు వాటి చేత సంసారంలో గట్టిగా బంధింపబడతారు